ఫిలాసఫీ అంటే సాంఖ్య అండ్ వైశేషిక వాళ్ళు ఫిలాసఫర్స్ యూ హాస్ట్ డే ఇప్పుడు సాంఖ్యులు ఎవరైనా కనబడ్డారా మీకు వైశేషికులు ఎవరైనా ఉన్నారా లే ఇప్పుడు మీకు వైష్ణవులు శైవులు శాక్తీయులు వీళ్ళే ఉన్నారు తప్ప సంఖ్యలు మొదలైన వాళ్ళు లే శాంకర అద్వైతం వాళ్ళు కూడా వీళ్ళు కూడా శక్తి ఉపాసంలో పడిపోయి వీళ్ళు కూడా తాంత్రికులు అయిపోయినారు ఏదొచ్చే తంత్రంలోనే మళ్ళీ కొంత సాఫ్ట్ తంత్రంలో ఉన్నవాళ్ళు వీళ్ళు హార్డ్కోర్ తంత్రం ఉంది ఇంకొకటే దాంట్లోకి పోయిన వాళ్ళు ఇంకొక వెరైటీ వీళ్ళు కొంత సాఫ్ట్ వెరైటీ ఆఫ్ తంత్రాలు వీళ్ళు ఉంటారు సో ఫిలాసఫీ హ్యాస్ డిసపియర్డ్ ఫ్రమ్ ది సోషల్ సీన్ దట్ ఈజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే సోషల్ లైఫ్ లో ఫిలాసఫీ లేకపోవటము చాలా దురదృష్టం కదా ఎనీవే ఇప్పుడు సోషల్ లైఫ్లో ఫిలాసఫీ ఉందనుకోండి మీకు ఏదైనా దేవాలయంలో ఏదో ఒక స్ట్రైన్ ఉంటుంది అది సోషల్ లైఫ్లో ఫిలాసఫీ ఉంటే ఓ ష్రైన్ ఉంటుంది మీకు దేవాలయంలో సెవెన్ ఎయిట్ స్ట్రైన్స్ ఉన్నాయంటే అర్థమండి దీ ఫిలాసఫీ మిస్సింగ్ ఎన్ని సోషల్ లైఫ్ అని తెలిసిపోతూనే ఉంది కదా వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు టొరాంటోలో టొరాంటోలో ఆ మధ్యన దేవాలయం ఒకటి కట్టారు టొరాంటోలో రెండేళ్ల క్రితం దేవాలయం కట్టారు ఆ దేవాలయంలో ఎన్ని స్ట్రైన్స్ ఉన్నాయో తెలిసినా పది స్ట్రైన్స్ ఉన్నాయి అది ఎవరు కట్టించారో తెలిసినా శృంగేరి మఠం తరఫున కట్టించారు పది ష్రైన్స్ పెట్టి కట్టించారు ఒకటి గణపతి ఒకటి శక్తి ఒకటి శివుడు ఒకటి రాముడు ఒకటి కృష్ణుడు ఒకటి రాధ ఏముండీ చక్కగా సింగిల్ ష్రైన్ పెట్టి ఒక దేవాలయం కట్టించచ్చు కదా ఏదో దూగా ఓంకారం ఓంకార దేవాలయం పెట్టి ఆ ఓంకారంలోనే సమస్త దేవతలు ఉన్నారు అని చెప్పొచ్చు కదా దే కుడ్ హెవ్ డన్ ఏ గ్రేట్ సర్వీస్ టు ది హిందూ సొసైటీ దే ఓన్ డూ దా దూ లైక్ దిస్ సో దట్ ఓన్లీ షోస్ దట్ దేర్ ఇస్ నో ఫిలాసఫీ ఇన్ ఈవెన్ అద్వైత పీఠులో కూడా మీకు ఫిలాసఫీ అన్నది కనపడదు ఫిలాసఫీ యొక్క ఇంపాక్ట్ వెళ్ళి కనపడదు వాళ్ళ వాళ్ళ ఆపరేషన్స్లో ఫిలాసఫీ యొక్క ఇంపాక్ట్ కనపడదు ఎనీవే సో మేబీ this morning i was digesting very badly so coming back to the point so maya is physics it is, it is not speculation it is not a uh, speculation of uh, some philosopher so maya maya konde puranallo mai maya anta vishnu maya anka vishnu ante this cinema dialogue la unda anta vishnu maya anta అయితే యోగమాయ అంటాడు ఏమిటో యోగం మధ్యలో యోగం ఒకటి దానికి యోగమాయ అంటే శంకరులు ఏమన్నారు యోగ యుక్తిహి ఘటనం మూడు గుణముల యొక్క సమానావేశము అని అన్నారు ఆయన ఆయన చేశారు వీళ్ళు ఈ పురాణితం యోగమాయ అంటే ఏదో అంటారు కాబట్టి వివేకానంద స్వామి చాలా బాగా పట్టుకున్నాడు ఆయన ఏమన్నాడంటే మాయా ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు మాయా ఈజ్ నాట్ స్పెక్యులేషన్ ఇట్స్ ఎ ఆఫ్ లైఫ్ ఇట్స్ సైన్స్ And you to understand that. I that. So అని అంటాడు మంచిది సో మాయ గురించి చాలా చెప్పాను నేను మేక్ ప్రవర్తిస్తున్నాను తదిదం మహత పదం అవ్యక్తం ఇుక్తం అవ్యక్త ప్రభమవాత్ మహి హైరణ్యగర్భీ buddhihi మహాన్ అది ఆ మాయాశక్తి ఏది కలదో దానికే అవ్యక్తం అని మనం నిర్దేశించినాము ఈ అవ్యక్తం ఏమవుతుంది మహత్వ కంటే సుపీరియర్ ఉంటుంది మహత్వ కంటే సుపీరియర్ మహత్త అంటే బుద్ధి బుద్ధి బుద్ధి అంటే తెలుస్తూ కదండి కాన్షియస్నెస్ సో మహత్త కంటే అవ్యక్తము సుపీరియర్ ఎందుకని మహత్ కంటే అవ్యక్తము సుపీరియర్ ఎందుకని చెప్పాల్సి వచ్చింది అవ్యక్తం నుండి మహత్తు పుడుతుంది కాబట్టి మహత అవ్యక్త ప్రభావత్వాలు ఇప్పుడు మహతపరమవ్యక్తం అనే వాక్యంలో ఇక్కడి నుంచి కొంచెం టెక్నికల్గా ఉంటుంది ఇంతవరకు మీకు బాగానే కాలక్షేపం అయింది ఈ పైన కొంత టెక్నికల్గా ఉంటుంది ఒకటి బేర్ విత్ సంప్రాయం మహత పరమవ్యక్తం అవ్యక్తత్ పురుష పర అని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము దాంతో అవ్యక్త శబ్దానికి ప్రధానమని కాదు మాయా అని అర్థం మాయాశక్తి అయితే మాయాశక్తి మహత్వ కంటే గొప్పది ఎందుకైంది అంటే ఆ మాయాశక్తి నుండే మహత్తు పుట్టింది కనుక ఇంతకీ మహత్తంటే అర్థం ఏమిటి ఇంతకీ మహత్త అంటే అర్థం ఏమిటి ఒక అర్థము హిరణ్య సమష్టి బుద్ధిశక్తి అంటే హిరణ్య యొక్క బుద్ధి యదా హైరణ్య గర్భి బుద్ధి కాబట్టి హిరణ్య యొక్క బుద్ధి అంటే సమష్టి బుద్ధి ఈ సమష్టి బుద్ధి కంటే మాయాశక్తి గొప్పది ఎందుకని ఆ మాయాశక్తి నుండి ఈ సమష్టి బుద్ధి ఆవిర్భవించినది గనుక అయితే మనం ఇంతకు ముందు ఈ మహశ్శబ్దానికి రెండు అర్థాలు చూసా ఒక అర్థం సమష్టిలో హిరణ్య గర్భుని బుద్ధి రెండో అర్థం కూడా మనం చూసాం అది ఆయన గుర్తు చేసుకున్నారు యదా జీవో మహాన్ తా పీ జీవభావ్య మహత పదమం వ్యక్తం ఇుక్తం ఇప్పుడు మహానికి జీవుడనర్థం చెప్పి అంటే అక్కడ ఎలా వచ్చిందంటే ఇంద్రియానిహయాలు ఇంద్రియేభ్యఃపరా హ్యర్థా ఇంద్రియముల కంటే విషయములు విషయే్య పరం మన విషయముల మనస్సు మనస్సు బుద్ధి మనస్సు కంటే బుద్ధి అంతవరకు జీవుడే అంతవరకు జీవుడే బుద్ధేరాత్మా మహాన్ పదహ అని మహత్వ వచ్చింది మహాన్ అంటే మహత్త ఆ మహత్వ సడన్గా జీవుడి నుంచి సమష్టిలోకి వెళ్ళిపోతాడు అంటే వ్యక్తిగతమైన జీవబుద్ధి కంటే బుద్ధి గొప్పది అది హిరంగ్య బుద్ధి అది దానికంటే మాయాశక్తి గొప్పది ఆ మాయాశక్తి నుంచి ఆ బుద్ధి పుట్టింది కనుక అని అలాచితం అని ఒక అర్థం రెండో అర్థం మీరు జీవుడితో మొదలుపెట్టారు కదా ఇంద్రియాణి ఇంద్రియేభ్యపరాహ్యర్థాహ అంటే జీవుడే కదా ఇంద్రియ ఇంద్రియములు నాకున్నది నేను జీవుణ్ణి ఆ ఇంద్రియముల కంటే విషయములు గొప్పది విషయముల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి అంటే నా బుద్ధే గొప్పది కాబట్టి ఇక్కడ మహర్చి దానికి జీవుడనర్థం సమష్టి హిరణ్య గర్భుడని చెప్పకండి జీవుడనే అర్థం చెప్పండి అప్పుడు కూడా ఆ జీవభావం ఏదైతే కలదో జీవభావమునకే మహత్తని పేరు అంటే పరిచ్ఛన్నమైన అది గొప్పది ఈ ఇంద్రియములు మనస్సు వీటన్నిటికంటే ఆ జీవభావము గొప్పది అని చెప్పి దానికే మహత్తని పేరు నేను పరిచ్ఛిన్నమైన జీవుడను అనే భావము ఈ జీవభావము మహచ్చబ్దానికి అర్థము అని కూడా చెప్పచ్చు కేవలము సమష్టి బుద్ధి హిరణ్య గర్భుడు ఒకవేళ జీవభావము మహచ్చబ్దానికి అర్థము అని చెప్పినప్పుడు అప్పుడు మహతస్వరం అవ్యక్తం అంటే ఏమనర్థము అంటే ఈ జీవభావము కూడా ఆ జ్ఞానం నుంచి పుట్టింది ఆ జ్ఞానమే అవ్యక్తం అని అలాగే అర్థం చెప్పాల్సి ఓకే కాబట్టి జీవహ మహాన్ మహవాచ్యుడు జీవుడు అన్నప్పుడు కూడా ఆ జీవభావం అనేది అవ్యక్తం అనకు ఉంటుంది నిద్రపోతూ ఉంటారు మీ జీవభావం ఏమైనట్టు మీ లోపల ఉన్న అవ్యక్తంలో విలీనమై ఉన్నది మొన్నటి పొద్దున్న నేను నిద్రలేస్తూనే జీవభావంతో నిద్రలేస్తారు జీవభావంతో నిద్ర లేవడం అంటే ఏమిటి నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే భావంతో నిద్రలేస్తాను ఆ తరువాత ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం మీద ఇంకా ఇవ్వేవో చెలవలు పలవలు కట్టు నేను ఇది నేనది అని తర్వాత అంటారు మొట్టమొదటి నిద్ర లేసుకున్నప్పుడు ఎలా లేస్తారు పరిచ్ఛిన్నమైన జీవభావంతో ఆ జీవభావం ఎక్కడి నుంచి వచ్చింది అదిగో ఆ అవ్యక్తం నుంచి వచ్చింది కాబట్టి అవ్యక్తము అంటే సూక్ష్మ శరీర రూపంగా ఉండే అవిద్య అదియే మాయాశక్తి కాబట్టి మీరు సమష్టిలో చెప్పినప్పుడు కూడా ఆ మహత్తనే తత్వము సమష్టి బుద్ధి అవ్యక్తము మాయాశక్తి నుంచి పుట్టిందని చెప్పచ్చు వ్యష్టిలో చెప్పినప్పుడు కూడా అవ్యక్తము అంటే అవిద్య అవిద్య అంటే మాయాశక్తి యొక్క రూపమే అని అలా చెప్పచ్చు అవిద్యాహి అవ్యక్తం మరి మాయాశక్తికి అవ్యక్తం అనే పేరు తగి ఉన్నది మరి అవిద్యకు తగి ఉన్నదా అంటే తగి ఉన్నది అవిద్య కూడా అవ్యక్తమే ఇప్పుడు చీకటి ఉండండి చీకటిని మీరు నిరూపణ చేయండి యూ యూ ఎస్టాబ్లిష్ చీకటి యాజ్ సంథింగ్ ఇప్పుడు చీకటి ఉన్నప్పుడు మీకు అక్కడ ఏమీ కనపడవు అది ఆవరించేసి ఉంటుంది ఆవరించేసి ఉంది కనుక చీకటి అనేది ఉన్నది అనే అనుభవం కలుగుతుంది మనం ఇప్పుడు ఉదాహరణకి ఘటము పటము ఇత్యాది వస్తువులన్నీ వాటి మీద ఒక నల్లని గొంగళి కప్పేశామనుకోండి అప్పుడు ఆ గొంగళి కింద ఏమి ఎన్ని ఉన్నాయి మీకు తెలుసుకుందా తెలియదు చీకటి అల్లా తెలియదు చీకటి ఒక నల్లని గోంగడి వంటిది చీకటిని వర్ణించాడు ఒకవి వృక్షఘటకం అనే నాకతో వర్షటీ వాంజనం నభ అన్నాడు ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్టుగా ఉన్నది కాటుకని వర్షిస్తాడు కాటుక వర్షం పడుతుంటే అలా ఉంటుంది అలా ఉంది చీకటి అని వర్షించారు అని వర్ణించారు వాసవదత్తైన అక్కడితే వసంత సేవ వసంతసేన ఆయన ప్రియు ప్రియుడు ఈయన చారుదత్తుడు ప్రియుణ్ణి కలవడానికి వెళ్తూ ఉంటే అమావాస్య మేఘం పట్టింది ఆవిడేమో చారుదత్తుడిని కలుసుకోవడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆ చీకటిని ఆవిడ వర్ణిస్తుంది లేకపోతే చారుదత్తుడు ఆవిడని కలుసుకోవడానికి వెళ్తూ ఆయన్ని వర్ణించడం మొత్తం సంథింగ్ లైక్ మంచి నాటకం చాలా మంచి నాటకం చాలా గొప్ప మీరందరూ చదివితే బాగుంటుంది అటువంటి ఎప్పుడో చెప్పారు పాఠం చెప్పినప్పుడు చెప్పారు కాబట్టి చీకటి అన్నది ఇట్ ఈజ్ యాజిఫ్ సంథింగ్ ఈజ్ సిటింగ్ దే ఆవరణం కప్పేసి ఉంటుంది దాంట్లో ఏమీ కనపడదు ఓకే ఆ చీకటిని కొంచెం మూట కట్టి కొట్టుకున్నట్టు చూద్దాం మూట కట్టగలరు దాన్ని తర్వాత అదొక అంశము అంటే ఏమిటి ఉందా అంటే ఉంది లేదా అంటే లేదా ఇంకో విధంగా కూడా చెప్పచ్చు దీపం వెలిగించారనుకోండి గది నిండా చీకటి ఉన్నది ఏమీ కనపడటలేదు ఎందుకు కనబడలేదు చీకటి ఉన్నదిగా చీకటి ఉంది కాబట్టి కనబడుగుటలేదు దీపం వెలిగించారనుకోండి ఇప్పుడు చీకటి ఇప్పుడు ఏమైతే కనబడుతోందో కనబడుతోంది ఎందుకని చీకటి లేదు ఏమైంది ఇందాక ఉంది కదా కవనుంది ఇందాక ఉందండి ఇప్పుడు లేదు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి నేను కిటికీలోంచి బయటికి వెళ్ళిపోయిందని చెప్పగలరా ఇక్కడ నాటి సేలా ఇది లేకపోతే ఎవరికి వచ్చేసి సైంటిఫికల్లీ చెప్పాలి అంతేకాని అడ్డగోలుగా ఏదో పురాణ కాథ చెప్పినట్టు చెప్పడానికి వీర్లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోవాలి కొన్ని అక్కడే ఉందా ఏది ఎక్కడుంది అక్కడుంటే మరి ఇవన్నీ ఏమి కనబడుతున్నా అసలు అది అక్కడ పరిస్థితి ఏమిటంటే అది అది ఉన్నది అది యథార్థంగా ఉన్నది కాదు అది ఎక్కడికి పోను లేదు అక్కడా లేదు మరో చోటికి పోను లేదు అక్కడా లేదు అంటే అర్థం ఏమిటంటే అది యథార్థముగా ఉన్నది కాదు అంతకుముందు ఉన్నది ఇప్పుడు లేదు ఉందంటే ఉంది లేదంటే లేదు దాన్ని అంచేతనే దాన్ని కూడా అవ్యక్తం అని చెప్పారు అవ్యక్త శబ్దానికి అర్థం ఏమైందో తెలుసున్నా ఇప్పుడు ఇంద్రియ గోచరము కానిది అని మాత్రమే కాదు ఏదైతే ఉంది అని కానీ లేదు అని కానీ నిర్ధారింప శత్యము కానిదో అది అజ్ఞానము కూడా అతిదే మీకు దృష్టాంతం చెప్తా అజ్ఞానము అదే అవ్యక్తము అవిద్య అది కూడా చీకటి వంటిదే ఇప్పుడు మీకు భయం వేసిందనుకోండి భయం వేస్తుంది తాడు చూసి భయం వేస్తుంది ఆ భయపడుతున్న సమయంలో ఆ భయము వెరీ రియల్ ఎంత రియల్లో తెలిసిన హార్ట్ అటాక్ వస్తుంది పంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది వీక్ హార్ట్ ఉందనుకోండి అయ్యో పాము అని కూలిపోతుంది అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళ హార్ట్ని వాళ్ళే ఏదో చేస్తారు ఐసీజీలో కడతారు అది పాముని అక్కడ పాము లేదు సో భయము ఇట్ ఈజ్ వెరీ రియల్ కానీ అక్కడ పాము ఎంత రియల్ అంటే హార్ట్ అటాక్ కలిగించి ఎంత రియల్ వీడు వణికిపోతాడు చెమట్లు పడతాయి హార్ట్అటాక్ ఎక్స్ట్రీమ్ కేసు భయం అన్నది రియల్ పెద్ద కానీ అది పాము అని తెలిసిన తర్వాత భయం ఏమవుతుంది పోతుంది ఎక్కడికి పోతుంది చెవిలోంచి బయటకు ఎక్కడికైనా చుట్టుపక్కల ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతుంది కాదు లోపలే ఉండిపోతుంది లోపల లేదుగా భయం భయం పోయింది కదా అంటే అది ఉన్నప్పుడు ఉన్నట్లుగా అనిపిస్తుందే తప్ప యథార్థంగా లేనే లేదు అజ్ఞానసే జో భాస్థ అసలుమే నహి పోతా అదే అవిద్య యొక్క లక్షణం విద్యతలే మాయా అనే పదము మోస్ట్ అప్రాపరియట్ పదం నేను చెప్పాను మ్యాజిక్ అక్కడ వాడు చూపించేది ఉండదు కానీ మనం చూస్తూ ఉంటాం చూస్తూ ఉన్నప్పుడు విషయం తెలిసినప్పుడు లేనే లేదు తెలియని అవస్థలో తత్వముగా భాషిస్తుంది లేదా తెలుసుకున్న తర్వాత అతత్వం అయిపోతుంది అటువంటి దానిని అవ్యక్తము అవిద్య అని అంటారు దాని అవ్యక్తము అవిద్యావత్వేనైవ జీవస్య సంవ్యవహార సంతత వర్త అవన్నీ జీవుని యొక్క వ్యవహారం ఉన్నది సంవ్యవహారం అంటే ఎలా ఉంటుందో ఆ వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసునండి నేను పుట్టాను ఫలానా కులంలో పుట్టాను ఫలానా కులం వాడిని ఫలానా ప్రాంతం వాడిని ఫలానా దేశం వాడిని ఫలానా గోత్రం ఫలానా రాశి ఫలానా నక్షత్రం వాడిని తర్వాత నేను ఫలానా లేడీకి భర్తను ఫలానా పిల్లలకు తండ్రిని ఇది నా బ్యాంక్ అకౌంటు ఈ ఈ సంపదకు నేను ఓనర్ని ఇది వ్యవహారం జీవుని యొక్క వ్యవహారం ఈ వ్యవహారము సంతత అది అలాగా నీటి ప్రవాహంలాగా జీవనది ప్రవాహంలాగా అలా ప్రవహిస్తూనే ఉంటుంది అది అది ఆగదు చచ్చిపోయేదాకా ప్రవహిస్తుంది చచ్చిపోయిన తర్వాత కూడా ఆగదు మళ్ళీ పుణ్యము పాపము అని ఎక్కడికి మళ్ళీ ఇంకో జన్మ అలా పోతూ ఉంటుంది సంతత ఆ వ్యవహారము అది నటిస్తున్నప్పుడు చాలా బలంగా ఉంటుంది సంవ్యవహార కానీ ఇంకా చేస్తే ఈ వ్యవహారం అంతా హులక్కి ఎందుకని అవిద్యని బట్టే వ్యవహారం కాబట్టి ఆ మాయా అనే మాట దీనికి చక్కగా పొసగుతుంది అది నడుస్తున్నంతసేపు సేపు, ఇట్ లుక్స్ వెరీ రియల్ ఈ శాస్త్రాలన్నీ కూడా ఆ వ్యవహారాన్ని సర్దుబాటు చేయడానికే వచ్చేది ఇట్ ఈస్ షో రియల్ బట్ రియల్లీ స్పీకింగ్ ఫాల్ ఆఫ్ ఇట్ అజ్ఞానం నుండియే వచ్చింది నేను పుట్టాను అంటే అజ్ఞానము నాది కులము అంటే జ్ఞానము మతము అంటే అజ్ఞానము వర్గము అంటే జ్ఞానము ప్రాంతము దేశము ఇవన్నీ కూడా అజ్ఞానం ఉండాలి మీరు దేహాభిమానం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి దేహాభిమానం అంటే అజ్ఞానమే దేహాభిమానాన్ని బట్టే భార్య భర్త కొడుకులు పిల్లలు వస్తారు మరి నుంచి వచ్చినట్టు దేహాభిమానమును పట్టుకుని వచ్చిన సర్వము అజ్ఞానం నుంచి వచ్చినదే నేను గృహస్థుని నేను సన్యాసిని అవి కూడా అజ్ఞానం నుంచి ఇదంత వ్యవహారం అంతా కూడా అజ్ఞానం నుంచి పుట్టింది కానీ ఎంత రియల్ అనిపిస్తుందో చూడండి కాబట్టి ఇదంతా కూడా అవిద్య నుండియే ఈ వ్యవహారం అంతా ఆ అవిద్యకే అవ్యక్తము అని పేరు సూక్ష్మ శరీరంగా ఇక్కడ స్వీకరింపబడుతున్నది మహత పరత్వం అభేదోపచారాత్ తద్వికారే శరీరే పరికల్ప్యే అయితే ఇంకో అంటే టెక్నికల్లీ ఫ్యూ పాయింట్స్ షుడ్ బి సెటిల్ ఇప్పుడు ఈ అవిద్య అన్నది శరీరం అనే అర్థంలో చెప్పుకుంటున్నాం ఇప్పుడు శరీరం అంటే ఏమిటనమాట అవిద్య అదే అవిద్య శరీరం అలా శరీరం కంటికి కనబడుతోంది కదా అంటే సూక్ష్మ శరీరం అనుకోవ సూక్ష్మరూపంగా అవిద్యయే శరీరమే అవిద్యను బోధిస్తూ ఉన్నది సూక్ష్మరూపంగా అని అనుకున్నాను అయితే అక్కడ ఒక ఇష్యూ కలదు ఈ అవిద్య మహత్తు కంటే పైగా అయింది పరత్వం ఎలా వచ్చింది దీనికి అంటే చూడండి అవ్యక్తశబ్దం చేత మహత పరత్వం అభేదోపచారా తద్వికారే శరీరే పరికల్ప్యే బాహ్యకారులు చాలా లోటుగా పరిశీలిస్తూ ఉంటారు సత్య మహత పరత్వం అభేదోపచారాత్ తద్వికారే శరీరే పరికల్ప్యేక ఇక్కడ అభేదోపచారం అంటే ఏదో తెలుసునండి అవిద్య నుండి శరీరం వస్తుంది కదా వీడికి శరీరము నుండి అభిమానం ఉన్నప్పుడే అది శరీరం అవుతుంది అవిద్య నుండి శరీరం పుడుతుంది కానీ శరీరమునకు కారణమైన అవిద్యని శరీరమును అంతా రెండింటినీ ఒకటి చేసి చెప్పేస్తూ కాబట్టి ఇక్కడ శరీరము అంటే అవిద్య కారణము శరీరము కార్యము కదా రెండింటినీ ఒకటి చేసేసారు ఏమిటంటే రెండు ఒకటేనా అన్నట్టుగా చెప్పేస్తాను దాన్ని ఉపచారము అంటారు ఇప్పుడు ఇప్పుడు వంద రూపాయలు బాకీ తీసుకున్నారనుకోండి తండ్రి దగ్గర నుంచి ఆ బాకీ కొడుకు చేతికి ఇచ్చేస్తారు ఏమో వీళ్ళు మీ నాన్నగారికి ఇచ్చే నేను అప్పుడున్నాను అని కొడుకు తండ్రికి ఇచ్చేస్తారు ఆ తర్వాత వారం రోజులకి కలిసినప్పుడు ఆమె మీకు బకీ తీర్చేశారు కదా అని వీడు అంటారు రాసారు మీరు అని వాడు అంటాడు అంటే అర్థమేంటి కదా మరి అంటే కొడుక్కిస్తే తండ్రికి ఇచ్చినట్లే కొడుకు తండ్రి ఒకటే ఒకట కొడుకు తండ్రి ఒకట ఒకటి కాకపోయినా ఒకటిగా స్వీకరిస్తాము అభేద ఉపచారము కాబట్టి అవ్యక్త శబ్దము చేత చెప్పబడే అవిద్యకి ఆ అవిద్యను బట్టి వచ్చే శరీరానికి అభేద ఉపచారం చేసి అప్పుడు మహత పరమం వ్యక్తం అని సెటిల్ చేస్తాం మహత్త కంటే పరము అంటే శరీరమే అవ్యక్తము ఇప్పుడు మహత్వ కంటే శరీరము పరమైనది అది శరీరం ఎలా పరం అవుతుందంటే శరీరం చేత మీరు అభేదోపచారంగా అవ్యక్తాన్ని తీసుకోండి తీసుకుంటే అప్పుడు మహత్ కంటే శరీరము అవుతుంది నాటి మీ డైరెక్ట్వే అభేదోపచారం చేసి ఇండైరెక్ట్లీ శరీర అవ్యక్తం అర్థం చెప్పి అప్పుడు మహత్ అది పరము మీరు సాధించాల్సి చేయాలి ఇప్పుడు ఇంకా అదాన్నే వివరిస్తున్నారు మహతత్వం పరత్వం అభేదోపచారా తద్వికారే శరీరే పరికల్పితే కల్ప్య కల్పనయే మహత్వమంటే గొప్పది అని కల్పించి చెప్పడమే దాన్ని వివరిస్తారు ఎలాగంటే సత్య శరీరవత్ ఇంద్రియాదీనా తద్వికారే శరీరై అభేదోపచారాత్ అవ్యక్తశబ్దైన గ్రహణం ఇప్పుడు చూడండి నీకు మొత్తం అంత స్ట్రక్చర్ అంత సింపుల్ గా చెప్పేస్తాను అవిద్య అవిద్య నుంచి బుద్ధి ఏమభావం అంటే బుద్ధి బుద్ధి నుంచి మనస్సు మనస్సు నుంచి ఇంద్రియాలు ఇంద్రియాల నుండి శరీరము పుట్టినవి ఆ వరుసలో ఓకే ఇప్పుడు అవిద్య నుంచి ఏమిటేమిటి పుట్టేయి ఇంద్రియాలు పుట్టాయి మనస్సు పుట్టింది బుద్ధి పుట్టింది శరీరం కూడా పుట్టింది అయినప్పుడు అవిద్య కారణము ఇవన్నీ కార్యములే మీరు కార్యమునందు కారణత్వాన్ని ఉపచారం చేసి చెప్పాలంటే అంటే అవ్యక్త శబ్దం చేత కారణాన్ని బోధించే అవ్యక్త శబ్దాన్ని కార్యమునందు చెప్పాలి అంటే మనస్సు అవ్యక్తమనొచ్చు ఎందుకంటే అవ్యక్తం నుంచే పుట్టింది కనుక బుద్ధి అవ్యక్తం అనొచ్చు అవ్యక్తం నుంచే పుట్టింది కనుక ఇంద్రియములు అవ్యక్తం అనొచ్చు అవ్యక్తం నుంచే పుట్టేయి కనుక శరీరము అవ్యక్తం అనొచ్చు అవ్యక్తం నుంచే పుట్టింది కనుక ఇవన్నీ కూడా అవ్యక్తం నుండే పుట్టేయి కనుక కావ్యములు కారణముతో అభేదంగా ఉపచారం చేయదలుచుకుంటే వీటన్నింటినీ కూడా అవ్యక్తం అనొచ్చు అలా అనొచ్చు కానీ ప్రస్తుతంలో కేవలము శరీరము నుండి మాత్రమే అవ్యక్త శబ్దాన్ని అప్లై చేస్తున్నాము మిగతా వాటి ఎందు అప్లై చేయటం లేదు ఎందుకని ఇంద్రియాదీనా స్వశబ్దైరేవృహీతత్వాత్ పరిశిష్టత్వా ఇంద్రియాలను అవ్యక్తమన్నా ఎందుకండి ఇంద్రియాలను ఇంద్రియాలు అనే మాటతోటే అన్నారు ఇంద్రి పదార్థాహ ఇంకా అక్కడ అవ్యక్తమైన ఎందుకు మనస్సుని మనస్సు అనే మాటతోటే అన్నా బుద్ధిని బుద్ధి అనే మాటతోటే అన్నా ఒక్క శరీరం ఒకటి మిగిలి ఉంది అని చెప్పడం శరీరమును అవ్యక్తము అని అంటున్నాం అంటే అవ్యక్తం నుంచి పుట్టింది కదా అంటే దాని నుంచి పుట్టింది కాబట్టి దానితో అభేదమును చెప్పవచ్చును అభేదమును చెప్తావా అభేదం యథార్థంగా ఉందా అవ్యక్తానికి శరీరానికి యథార్థంగా అభేదం ఉన్నదా అభేదమేం లేదు అవ్యక్తం కారణం శరీరము కార్యము కారణ కార్యముల మధ్య భేదం ఉన్నది కానీ ఈ సందర్భంలో భేదమున్నా భేదాన్ని కాదని అభేదాన్ని ఉపచారం చేసి ఉపచారం చేయకంటే యథార్థంగా లేకున్నా ఉన్నదని చెప్పుట ఉపచారం చేసి శరీరమే అవ్యక్తము అంటున్నాము ఇది ఎలాగో తెలుసునండి వెళ్ళేళ్ళకి ఓ పెద్ద ఆయన్ని పిలుస్తారు కుటుంబాన్ని పిలుస్తారు కుటుంబాన్ని పిలిస్తే ఆ కుటుంబాన్నించే ఒక కుర్రాయని పంపిస్తారు పెద్ద ఆయన రాలేదు బాతికి ఏదో కుదరలేదు మిగతా పెద్ద కొడుకు వీళ్ళు తోటికి పోయారు ఓ మనవుణ్ణి అరే వెళ్ళి రాగా అని ఈ మనవుడు వెళ్ళి వాళ్ళకి కనపడి వాళ్ళు భోజనం చేసి వచ్చేస్తారు నిజంగా దిస్ ఇస్ అవ్వలేదు ఇన్సన్ అవ్ దిస్ హ్యాండ్ చేస్తారు ఈ మనవడు వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తే ఆ కుటుంబం వచ్చినట్టే ఈ మనవడా కుటుంబం అవుతాడా అవడు అవకపోయినా అయినట్టుగా స్వీకరిస్తాడు ఆ రకంగా అవ్యక్తం నుంచి బుద్ధి మనస్సు ఇంద్రియములు శరీరము నాలుగు పుడతాయి నాలుగింట్లో అవ్యక్త శబ్దాన్ని బట్టి ఈ నాలుగింట్లో నేనైనా స్వీకరించచ్చు నిజానికి కానీ శరీరాన్ని మాత్రమే స్వీకరించినాము మిగతాన్ని ఆయా శబ్దముల చేత నిర్దేశించబడి ఉన్నది కనుక శరీరమునకు అవ్యక్తము అవ్యక్తమే శరీరము శరీరమే అవ్యక్తము అని అంటున్నాను ఏమంటే అవ్యక్తము శరీరము ఒకటేలా అవుతాయి ఒకడు అవ్వయా ఒకడు అవ్వరు నీకు తెలుసు నాకు తెలుసు అయినట్టుగా స్వీకరించు మనవాడే తాత వాడు అయినట్టుగా స్వీకరిస్తాడు సరిపడం అక్కడికి ఆ చర్చ పూర్తయిపోయింది సో శరీర శబ్దం చేత అవ్యక్తానికి గ్రహణము అంటే అర్థం సాంఖ్య పరికల్పితమైన ప్రధానము ఇక్కడ లేదు ఈ మంత్రము ఆ ప్రధానాన్ని ప్రతిపాదించి మంత్రము కాదు ఇది సెట్లేదు అయితే ఏకదేశి మతము మళ్ళీ ఇంకొకళ్ళు దీంట్లో ఆ బేసిక్ కంటెన్షన్ లైక్ అంగీకారం బేసిక్ కంటెన్షన్ అంటే ఏమిటి సాంఖ్య పరికల్పితమైన ప్రధానము ఏమంత్రము చేత చెప్పబడుటలేదు అనే సిద్ధాంతం ఖాళీమే దాన్ని వాళ్ళు అంగీకరిస్తారు కానీ ఈ శరీరము దగ్గర సూక్ష్మ శరీరమా స్థూల శరీరమా వియక్తముతో దానికి ఉండేటువంటి సంబంధము దీని దగ్గర వాళ్ళు సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అది కూడా ఈయన పరిగణనలోకి తీసుకుంటున్నారు ఎవరిలో తెలిసిన ఆయన భక్తృప్రపంచాచార్య ఆయన చెప్పిన చిన్న స్లైట్లీ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్ ఇన్ ఎ ఫండమెంటల్ వే ఫండమెంటల్ వేలో సైన్స్ సిద్ధాంత నిరాకరణం అది ఉండనే ఉన్నది ఇన్ ఏ స్మాలర్ వే ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న భేదాభిప్రాయం దాన్ని మెన్షన్ చేస్తున్నారు శంకరులు అన్యే వర్ణయంతి ఇతరులు ఇలా వర్ణిస్తున్నారు తు అంటే దేనికి భిన్నంగా అన్యంటే ఇతరులు బహువచనం బహువచనం అంటే కొంత గౌరవం కొంత రెస్పెక్ట్ అన్యే అని అన్నారు తప్ప వ్యక్తి పేరు పెట్టలేదు కొంతమంది ఇలా లబ్ధిస్తున్నారు మనం కూడా అలాగే అనుకుంటూ కదా ఇలా ఉంటాయి ద్వైతవాదులు ఇలా ఉంటారండి అంటూ అంటే పేరు పెడతాను పేరు పెట్టాలి ఎవరైనా అంతే పేరు పెట్టరు ఎందుకంటే వ్యక్తులందరూ ఆత్మస్వరూపులే దాంట్లో అభ్యంత వ్యక్తి ఇజ్ నాట్ ఎయిన్ అబ్జెక్ట్ ప్రాబ్లం బట్ ది ఐడియాస్ ఆర్ నాట్ యాక్సెప్టుల్ ఇప్పుడు పీపుల్ కి ఐడియాస్ ఉంటాయి చూసారా అదే హౌ కెన్ యూ అక్సెప్ట్ వాడు వచ్చి నీ పేరులో ఆర్ తీసి డబుల్ ఆర్ పెడితే నీకు అంత అదృష్టంగా వస్తుంది How can you accept ఇడ్ హౌ కెన్ యూ అక్సెప్ట్ సచ్ సివిల్ థింగ్ హౌ కెన్ యూ అక్సెప్ట్ బట్ యాజ్ ఎ పర్సన్ ఏదో సంసారి ఏదో పది రూపాయలు సో ఏదో చేయాలి ఏదో కొంత హడాలు ha లోకంలో పేరు సంపాదించాలి అతి గామరం కురి అంటే ఏదో ఇప్పుడు పది మంది దృష్టి మీ వైపు ఆకర్షింపబడాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే మిమిక్రీ చెయ్యి మిమిక్రీలో దేన్ని మిమిక్ చేయమంటాం గాడిద ఓండ్ర ఎలా పెడుతుంది గాడితే ఈ విధంగా ఓడ్ర పెడుతుంది మామూలుగా గాడితే గ్రామాల్లో తిరుగుతూ ఉంటాయి అవి ఓండ్ర పెట్టినప్పుడు ఎవరు పట్టించుకోవద్దు ఎవడదాన్ని వాడు పోతూ ఉంటాడు వీడిస్తాడు సహా వేదిక మీద నిలబడి గాడికి ఎలా వండ్ర పెడుతుంది నేను వండర పెడతాను పెడితే అందరూ తప్పకు ఆల్రెడీ ఏదో హోటి చేయాలి ఏదో హటి చేస్తే ఆ ఛానల్ వాడు వాడు అరగంట ప్రోగ్రామ్ ఇస్తాడు మరి వాడు ఏమో తెలియదు అయితే ఫోన్ నెంబర్లు ఇస్తే పది మంది ఫోన్ చేస్తారు వాళ్ళు విధి ఒక పది రూపాయలు వస్తాయి లోకంలో పేరు వస్తుంది ఒక ప్రొఫెషన్ ఉంటుంది ఒక కెరియర్ ఉంటుంది ఏమీ చేయకపోతే సత్యాన్ని పట్టుకుని ఉంటే కెరియర్ ఉండకుండా అయిపోతుంది సమ్థింగ్ డెడ్ అండ్ వీ అండర్స్టాండ్ అవర్ దాట్ గాడ్ బ్లెస్ దెమ్ అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి వ్యక్తిగతంగా ఎవరి మీద వైషమ్యం ఉండదు కానీ ఐడియాస్ మటుకు యాక్సెప్టబుల్ కాదు అన్యేటు వర్ణ ఎంత శరీరం సూక్ష్మం చ సరే ఇలా వర్ణిస్తున్నారు ఇది శరీరం మీరు చర్చ కదా శరీరము రెండు రకములు స్థూల శరీరము సూక్ష్మ శరీరము మంచిది స్థూలం ఎదిదముపలభ్యతే స్థూల శరీరం ఇక్కడ మనకు కనపడుతోందిగా ఇలా కలుపుతూ మీరు ఇదే స్థూల శరీరం కనపడి మరి ఇంకా సూక్ష్మం సూక్ష్మం యత్త్ర వక్ష్యతే ఈ సూక్ష్మశరీరాన్ని ఆయన మహర్షి బాలరాయణ మహర్షి ముందు ముందు చెప్పబోతున్నాడు ఓ సూత్రంలో ఇది మొట్టమొదటి సూత్రం దీంట్లో బ్రహ్మ మూడో అధ్యాయం మొదటి పాదం మొదటి సూత్రం అది ఇది గృహదానమైన కాదు బ్రహ్మసూత్రం అనేది బ్రహ్మసూత్రం బ్రూ కాదు బ్రాన్ ఉండాల బ్రహ్మసూత్రం త్రీ వన్ వన్ బ్రహ్మసూత్రం సో అక్కడ ఆ సూత్రానికి అర్థం ఏంటంటే తదంతర ప్రతిపత్తు తదంటే ఆ భిన్నమైన దేహమును పొందుతాయి అంటే ఈ దేహం అయిపోయింది ఇక్కడ ఈ మనం ఈ దేహాన్ని కౌగులించుకుని దీన్ని పట్టుకుని లోకంలో ఏదో విరుద్ధంగా వ్యవహారాలు చేసేస్తున్నామని చెప్పేసి గొప్పలు పోతాం బడాయిలు పోతాం వాస్తవానికి అంత బడాయిలు చెప్పుకునేది గొప్పలు పోయేది ఏమీ లేదు ఎందుకంటే ఈ దేహాన్ని కౌగులించుకోవడం ఎంతోసేపు కాదు ఇది ఇది ఊరికే తత్కాలం ముందు తాత్కాలికంగా తర్వాత దీన్ని వదిలిపెట్టేసి మరో చోటకి పోవాలి తత్ అంతర ప్రతిపత్వం ఈ దేహం కంటే మరో దేహాన్ని పొందాల్సి ఉంటుంది ఆ దేహాన్ని పొందట ఈ దేహాన్ని కౌగులించుకున్నట్టుగానే వీడు రౌహతి అంటే గచ్చతి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో చోటకు పోతుంది ఏమిటది సూక్ష్మ శరీరం ఇంత చోటకు పోయి సంపరిష్మక్త ఇక్కడ ఈ దేహాన్ని కౌగులించుకుని ఉన్నట్టుగానే ఇంకో చోటకు పోయి మరో దేహాన్ని కౌగులించుకుంటుంది ఈ విధంగా ఈ సూక్ష్మ శరీరం ఓ దేహం నుంచి ఇంకో దేహం ఎదిరిగిపోతుంది అని సిద్ధాంతం ఈ సిద్ధాంతం మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రశ్న నిరూపణ ధ్యాన్ అక్కడ ఆరో ఐదో అధ్యాయం ఛాండోగ్యోపనిషత్తు ఐదోధ్యాయంలో దాన్ని పంచాగ్ని విద్య ఆ పంచాగ్ని విద్యలో ఆయన జైవలుడు అనే మహారాజు ఈ శ్వేతకేతుని ప్రశ్నలు వేస్తాడు ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే ఆ ప్రశ్నకే తిరిగి ఆయనే సమాధానం చెప్తాడు ఈ విధంగా ఈ ప్రశ్నలు వాటికిచ్చిన సమాధానాల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే మీకు ఒక విషయం స్పష్టంగా బయటపడుతుంది అదేమిటంటే కొంతకాలం ఈ దేహాన్ని కౌగులించుకున్న జీవుడు వాడు ఈ దేహాన్ని కౌగులించుకోవడం మానేసి ఎక్కడికో పోయి మరి ఇంకో దేహాన్ని కౌగులించుకుంటారు అనేసి అది సూక్ష్మ శరీరం ఆ దేహము సూక్ష్మ శరీరం ఈ కౌగులించుకునే దేహం అది జైలు గౌలించుకుంటోంది అది స్థూల శరీరం తచ్చ ఉభయ శరీరం అవిశేషాత్ రథవేద సంకీర్తితం ఓకే ఇప్పుడు రెండు శరీరాలు ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ రథదృష్టాంత కింద తిరిగి రండి కఠోపనిషత్తులో రథదృష్టాంతము ఏమనుంది ఆత్మానం దశినం యుద్ధి శరీరము రేవతూ అక్కడ శరీరం అంటే స్థూలము సూక్ష్మము రెండూ కూడా అని తీసుకోమంటాడు ఆల్రెడీ ది ఫ్లా ఈజ్ ఆబ్వియస్ ఎందుకంటే సూక్ష్మ శరీరంలో మనస్సు అవే ఉంటాయి ఆ మనస్సుని వేరే చెప్తూ మళ్ళీ సూక్ష్మ శరీరం కూడా శరీరమేంటే ఇంకా మళ్ళీ మనస్సుని వేరే చెప్పడం ఎందుకు ఫ్లా కనబడుతున్నాడు అవో అలాగే ఉంటాయి ఈ వ్యాఖ్యానాలు అలాగే ఉంటాయి అవి అవివేక ఉండవు ఇక్కడికి దీన్ని సరిపెట్టేయడం దాన్ని మరిచిపోయి పక్కకి వెళ్లి దాన్ని సరిపెట్టడం ఇక్కడ శరీరం అంటే కొన్ని శరీరాలు తీసేసుకోవా స్థూలం సూక్ష్మం పెట్టేసుకో ఇక్కడ ఆ పెట్టేసుకున్నాము పక్కకు వచ్చాయి అది మర్చిపో అది మర్చిపోయాను ఇప్పుడు పక్కకి రా మనస్సు అంటే తళ్ళము ఓకే మనస్సు తళ్ళము దీనికి ఇక్కడ దానికి అక్కడ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఇల్లగే ఉంటాయి వ్యాఖ్యా భర్తృప్రపంచాచార్యులు కూడా ఒక రకమైన ఇమోషనలిజంలో ఏవో వ్యాఖ్యానాలు చేశారు శంకరులు ఇమోషన్స్ని దరిదాపులకి రానివారు మీరు ఇమోషనల్గా పెట్టుకుని శాస్త్రాన్ని స్టడీ చేయలేరు ఇప్పుడు ప్రతిది ప్రతిదానికి ఇమోషనే ప్రతిదానికి ఇమోషన్ ఇది ఎన్ని ఇది కాదనద్దు అది అంటే మీరు శాస్త్రమే స్టడీ చేస్తారు యూ రిమైన్ ఇన్ కాంట్రడిక్షన్స్ ఉంది గంగా తీరే గంగా దాస యమునాథ్ ఇదే యమునాథా సహా ఈ రాజకీయ నాయకులు ఉంటారు అనుకుంటున్నాం ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇస్లాం గొప్పది అంటాడు చర్చ్కి వెళ్ళి క్రిస్టియానిటీ గొప్పది అంటాడు పెద్దమ్మ గుడికి వచ్చి పెద్దమ్మే గొప్ప అంటాడు లేదా అలాంటి ఉంటాడు వాడికి ఏది గొప్ప కాదు వాడికి తన ఓట్లు తప్ప వాడికి ఏది గొప్ప కాదు కాబట్టి అలా ఉండదు శాస్త్రం అని శాస్త్రం ఎలా ఉంటుందంటే తత్వాన్ని నిష్కర్షగా పరిశీలించే విధంగా ఉంటుంది సరే మొత్తానికి ఆ రెండు శరీరాలని ఇక్కడ శరీర శబ్దం చేసి తీసేసుకో ఏమన్నా రెండింటినీ అలా తీసుకుంటానండి అంటే రెండు శరీరమే కదయా సూక్ష్మం ఏమిటి శరీరం స్థూలం అంటే ఏమిటి శరీరం శరీరం అనే తేడా ఏముంది ఇంకా కాబట్టి రెండింటిని తీసేసుకో ఓకే కాబట్టి అక్కడ రసం అంటే ఏమిటి రెండు అక్కడ శరీరం అంటే రెండు శరీరాలు ఇప్పుడు దాన్ని దీన్ని మ్యాచ్ చేయాలి మ్యాచింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది ఇక్కడ ఏముంది అవ్యక్తం అని ఉంది ఇహత సూక్ష్మం అవ్యక్త శబ్దేన పరిదృహ్యతే కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ అవ్యక్త శబ్దం చేత స్థూల శరీరం తీసుకోకూడదు ఎందుకంటే దాన్ని అవ్యక్తము అంటూ కంటికి కనపడేది కాదు అంటూ సూక్స్థూల శరీరం ఎలా తీసుకుంటారు అది కంటికి కనబడుతూనే ఉంది కదా కాబట్టి అవ్యక్త శబ్దం చేత సూక్ష్మ శరీరము అని తీసుకోండి మరి మ్యాచింగ్ ఎలా కుదురుతుంది అక్కడ స్థూలం సూక్ష్మం రెండు తీసుకో శరీరం అనేదానికి ఇక్కడ మటుకు సూక్ష్మమే తీసుకో అంటే మరి మ్యాచింగ్ లో ప్రాబ్లం రాదా సూక్ష్మ అవ్యక్త శబ్దాత్వా కాబట్టి ఇక్కడ మటుకు అవ్యక్త శబ్దం చేత సూక్ష్మ శరీరాన్నే తీసుకో స్థూలం ఎందుకంటే అవ్యక్త శబ్దానికి సూక్ష్మ శరీరం తగదు ఆ అర్థం కుదరదు ఓకే అక్కడికి ఆ మ్యాచింగ్ అలా చేశాడు ఓకే దాని మీద ఉండే అబ్జెక్షన్ తర్వాత చూద్దాం దిస్ ఇస్ హౌ హీ మ్యాచ్ ఇంక ఇంకొక పాయింట్ సెటిల్ చేయాలి ఏమిటి మహత పరమ వ్యక్తం అని ఉంది కంటే అవ్యక్తము గొప్పది ఇప్పుడు అవ్యక్తం అంటే సూక్ష్మ శరీరము ఇది మహత్త కంటే గొప్పది అని చెప్పాలి అదలాగా తదధీన సారీ తదధీనత్వాధమోక్ష వ్యవహారీవాట్స్ ఓకే మహత్ అంటే జీవభావము అని మనుకున్నాం కదా ఈ జీవుడికి బంధం వచ్చినా మోక్షం వచ్చినా ఆ అవ్యక్తం నుంచే వస్తుంది అవ్యక్తం అంటే శరీరం కదా సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుంటే బంధం సూక్ష్మ శరీరాన్ని విడిచిపెడితే మోక్షం పట్టుకోవడం విడిచిపెట్టడం అంటే ఎలాగో తెలుసు అండి పట్టుకోవడం విడిచిపెట్టడం ఎలా ఉంటుంది ఇల్లుంది ఇల్లుని పట్టుకోవడం ఇల్లుని విడిచిపెట్టడం అంటే ఏమిటండి అర్థం ఏదో అడ్వర్టైజ్మెంట్లో వాడు గొడుగు వేస్తాడు ఇంటి మీద ఒక పెద్ద గొడుగు హోట పట్టుకొచ్చి అది ఇంటి మీద వేస్తాడు అలాగే మీరు కూడా ఒక పెద్ద పెద్ద ఒకట ఇంటి మీద వేసి దాన్ని గట్టిగా కౌగులించుకుని కూర్చుంటారు ఇల్లు పట్టుకోవడం అంటారు ఇల్లు పట్టుకోవడం అంటే ఏమిటో ఇల్లు నాది అనే అభిమానం పెట్టుకోవడం అభిమానం పెట్టుకోవడం అంటే ఇల్లు నాది ఇల్లు నాది ఇల్లు నాది అని అస్తమానం అనుకుంటే ఇల్లు వాళ్ళు కూడా విసుకుంటారు నీరేలా గురించి లోపల అభిమానం అది కూడా బయటకు పెట్టుకోకూడదు బయటికి ఇల్లు నాది అన్నాడు అనుకోండి అది సమస్య అక్కడ కూడా లేనిపోని ఇష్యూస్ వస్తాయి నేను కొట్లు పోలేదేమో అనుకుంటాను కాబట్టి ఇల్లు నాది అని అనడం అభిమానం పెట్టుకుంటాడు అదే ఇల్లు పట్టుకోవడం వీధి పెట్టేడు ఉంటాయండి విధులు పెట్టి ఎక్కడికి పోతాడు ఆ చుట్టుపక్కల తెచ్చాడుతూ ఉంటాడు ఎక్కడికి పోడు ఆ చుట్టుపక్కల ఉంటాడు ఎటు వచ్చి అద్దె వసూలు చేసుకోవడం ఇలాంటివి ఇది నాది అనే భ్రమ ఉండదు అది నాది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకుంటారు వీడు వీడిపోతారో అడుక్కోడు అది విధులు పెట్టడం కాబట్టి పట్టుకోవడం అన్నా విధులు పెట్టడం ఈ దేహాన్ని పట్టుకోవడం అంటే బంధం ఇది నాది అనుకోవడం ఈ దేహము నాది కాదు అనుకుంటే మోక్షం అంటే కాబట్టి ఈ బంధమోక్షములనేవి జీవుడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దేహాన్ని పట్టించి వస్తున్నాయి ఈ దేహమునందుండే అభిమానాన్ని బట్టి వస్తున్నాయి ఈ అభిమానం ఎక్కడి నుంచి పుట్టింది అవిద్య నుంచి పుట్టింది కాబట్టి మహశ్శబ్దమునకు జీవుడు అర్థం చెప్పినప్పుడు అవిద్య ఈ జీవుడికి బంధమోక్షాలని కలిగించేది కనుక వీడికంటే పైదైంది ఇస్కా బాప్ హోయా మహం ఆ విధంగా వారికి అర్థం మనం చెప్పవచ్చును సరిపడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆపేననుకోండి మళ్ళీ ఈ కథంత మళ్ళీ వారంలో మొదలు ఓకే యథార్థాధీన ఇంద్రియ వ్యాపార ఇంద్రియేభ్య పరత్వం అర్థానామితి యథార్థాధీనత్వాతంటే యథా అర్థాధీనత్వా అది ఎలాగో చెప్పమంటారా ఇంద్రియముల కంటే విషయములు పరము అని మీరు అన్నారు కదా ఇంద్రియేభ్య పరాహి అర్థాహని ఏ విధంగా పరము అంటే చూడయ్యా ఇంద్రియముల యొక్క వ్యాపారము విషయములపై ఆధారపడి ఉంటుంది కనుక ఇంద్రియముల కంటే విషయములు పరము అన్నాము అని నేను కదా అలాగే జీవుని యొక్క బంధమోక్షం వ్యవహారం అంతా కూడా అవిద్యపై ఆధారపడి ఉంటుంది కనుక అంటే అవిద్య ఆపరేట్ చేస్తే బంధము అవిద్య తొలగిపోతే మోక్షము ఈ విధంగా అవిద్య ఈజ్ ది కీ ఫ్యాక్టర్ ఫర్ బంధమోక్షం వ్యవహార కాబట్టి మహశ్శబ్దవాచ్యమైన జీవుడి కంటే అవిద్య పరము అని చెప్పినట్లయినది కాబట్టి అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ శరీరము అంటే మటుకు స్థూల సూక్ష్మములు రెండూ కూడా వస్తాయి అని భక్తులు ప్రపంచాచార్య ఆ విధంగా వ్యాఖ్యానం చేశాడు ఆ వ్యాఖ్యానం సరిగ్గా లేడు ఎందుకో తెలుసిన తై స్వేతద్వర్తవ్యం ఆయన అలా వ్యాఖ్యానం చేసే పరత్వం మహత పరం ఇత్యాది విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆయన ముడులు అన్నీ పెట్టి దాన్ని ఒక స్ట్రక్చర్ పెట్టాడు అంతా బానే ఉంది కానీ వాళ్ళు ఒక సమాధానాన్ని వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది అదేమిటో తెలిసిన అవిశేషణ శరీరద్వ్ర రథవీర్తిత ప్రకృతరిశిష్టవ కథం సూక్ష్మమే శరీరం ఇహ గృహ్య స్థూలమీతి ఏమంటే అక్కడ శరీరము అంటే స్థూలము సూక్ష్మము రెండూ ఉంటాయి ఇక్కడ అవ్యక్తము అంటే ఏమర్థం చెప్తారు సూక్ష్మ శరీరం అని చెప్తాను అక్కడికి ఇక్కడికి మ్యాచ్ చేస్తుంటే శరీరం మాత్రమే మిగిలింది కనుక శరీరం మాత్రమే మిగిలితే శరీరంలో స్థూలము సూక్ష్మము రెండూ కూడా అర్థములు చెప్తే రెండూ మిగిలివి స్థూల సూక్ష్మ రెండూ మిగిలే ఆ రెండింటికి శరీరత్వ శరీర శబ్ద వ్యవహారం ఉన్నది కాబట్టి రెండింటికి కూడా అవ్యక్తంతో కనెక్షన్ ఉండాలి తప్ప ఒకదాన్ని మిగిలిపెట్టేసి అక్కడ చెప్పేప్పుడేమో స్థూలము సూక్ష్మము అంటావు ఇక్కడికి వచ్చేప్పటికీ అవ్యక్తంలో మ్యాచ్ చేయడం దగ్గరికి వచ్చేప్పటికి స్థూలం డ్రాప్ చేసే సూక్ష్మం మటుకే అంటారు వైద్యుధ్యూ డ్రాప్ స్థూల ఫర్ ఎగ్జాంపుల్ స్థూలము కూడా శరీరమే నువ్వు శరీరాన్ని అవ్యక్తంతో మ్యాచ్ చేసినప్పుడు స్థూలం కూడా రావాలి ఎందుకంటే శరీరమే మిగిలి ఉన్నది పరిశిష్టంగా శరీరమే మిగిలి ఉన్నది దాన్ని అవ్యక్వంతో ముడి పెట్టాలి శరీరం అంటే స్థూలము సూక్ష్మము రెండూ కూడా శరీరములే కాబట్టి రెండూ రావాలి ఇక్కడికి కాబట్టి నువ్వు నువ్వు మళ్ళీ ఇక్కడ కనెక్షన్ పెట్టడానికి హేతులేమిటో నువ్వు చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నాను సమ్ టెక్నికల్ డీటెయిల్ ఇది మళ్ళీ వారిని పూర్తి చేద్దాం